కళ్ళు మూసుకుందాం అందరం సోదరం రాజా పశుద్ర సర్వ సృష్టికర్త మహోన్నత నీకు వంద రాజా నీకు నామం రాజా ఆన్లైన్ లో కూడుకొని ఉన్నాం రాజా దేవా మాకు మద్దల మీరు రాజా ఎస్సు ప్రభా ఇదిగో రాజా ఈ ఆది అంతమై మీరు రాజా ఎస్సు ప్రభావ ఈ యొక్క మహిమాన్నికు గాక దేవ రాజా ఎస్సు ప్రభా వాక్యం మీరు మాట్లాడండి రాజా పాటల ద్వారా మీరు మహిం పొందండి ముఖ్యంగా దేవా మేము పెట్టే ప్రత్యేక అంశంలో రాజా దేవ మీరు దిగండి రాజా ప్రతి అంశానికి మీరు ఉత్తరం దయచేయండి దేవా ఇదిగో రాజా నీ యొక్క వాక్యం ఎప్పుడు సెలవిస్తుంది రజా నాకు మొరబెట్టము నీకు గ్రహించలేని గొప్ప రహస్యాలు నీకు బయలుపరిస్తా అంటున్నావు రాజా నీకు ఉత్తరమిస్తా అంటున్నావు రాజా అవునే సు ప్రభావ మేము మూడబెడుతున్నాం రాజా గ్రహించలేని దేవా రహస్యాలు మీరు బయలుపరిచండి వాక్యం ద్వారా దేవా ఇదిగో రాజా మాకు మేము పెట్టే ప్రతి ఒక్క అంశంకి రజా మీరు మొర ఆలకించండి రాజా ఉత్తర అందాయించేయండి రాజా దేవ ఈ యొక్క గ్రూప్ లో ఉన్న కేవీఎం గ్రూప్ ఉన్న ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ ముట్టండి తాకనే రాజా ఏసు ప్రభాని స్వస్థత వరం నింపనే రాజా నీ వాక్యం చేత నింపని రాజా నీకు పాఠాల చేత నింపనే రాజా దేవల బలంగా వాడుకోండి రాజా ఇదిగో రాజా యేసు ప్రభా సేవల ముందుకు వెళ్తూ ఉండాలా రాజా ఆగిపోవద్దు రాజా సాగిపోవాలా రాజా దేవాన్ని కాత్మకాన్ని జరిపించండి దేవా మాకు ప్రేరణ దిగి మీరు మహిం పొంది దేవాన్ని కాత్మకాన్ని జరిపించమని ఏసుక్రీస్తు నా సంత్రి అమీన్ బ్రదర్ అమీన్ జీవనదిని నృదయములో ప్రవహిం పేయుమయా ఏ సయ్యా జీవనదిని నృదయములో ప్రవహిం పచే యుమయ శరీల క్రియల నియో లో నశీం పాచేమ శరీల క్రియల నియో నాశీం పాయా జీవనదిని నృదయములో ృదయములో ప్రవహింపచేయుమయ్యా బలహీన సమయములో బలము ప్రసాదింపు బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని హృదయములో ప్రవహిం పాయ్యా జీవనదిని ఉదయములో ప్రహిం పా ఆత్మీయ వరములు నో అభిషేకం చేయా పీ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా జీవనదిని నృదయములో ప్రవహిం పచేయమయ్య ఏసయ్యా జీవనదిని నృదయములో ప్రమహిం పచేయుమయ ఏసయ్యా థ్యాంక్ యూ బ్రదా న్యాయాధిపతి పదకొండు వాక్యం లేవు నా దేవాట్లాడి మీరు మాట్లాడే దేవుడు అలా ప్రవర్తలతో మీ పియ కుమారుడితో అపోసం మాట్లాడే దేవా మాతో ఎంతో ఆసక్ తపన ఉంది మాస తుచ్చిపరచని మీ జ్ఞానం బుద్ధిలో చే పరిస్థితి ఆత్మ సాధించని ప్రతి కాల్ చేసి మీరు ఆత్మధరం నడిపించి మాకు సహాయం చేసి గూడే రాసల్ అలాదిగా మీరు చెప్పిండ్రు శాతం మీకు సరస్వత్ ఈ సత్య జ్ఞానం తెచ్చి నడిపించి ఆ న్యాయాధిపతులు ఫస్ట్ నుంచి జడ్జి చాప్టర్ చెప్తా లెవెనా వన్ లెవెన్ చెప్తారా ఓకే ఓకే చదవాలా బ్రదర్ చదువు రవి కొంచెం గిలాదు వాడైన ఏఫ్త పరాక్రమము గల బలాజుడు అతడు అతడు వేస్యకుము వేష్యకు కుమారుడు అలా ఇక్కడ చూసే గిలా పరాక్రమం ఇంకేముండదు అక్కడ తెలుగు రాదులాదు వాడైన యోక్త పరాక్రమం గల బలాద్ధ్యుడు అతడు వేస్య కుమారుడు యోక్తాను కనెను కనెను గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యోక్తతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడు గనుకను మన తండ్రి ఇంట నీకు శ్వాసము లేదని అలా ఇక్కడ చూస్తే గిలాఫ్ ప్రాకారం అంటే సోల్జర్ ఇక్కడ చూస్తే ఆయన సోల్జర్ అయితే గిలాత్ భార్య యప్తాని పను అంటే అన్ని అన్ని స్త్రీకు పుట్టినవాడు అయితే ఇజ్రాయేల్ రోజులు వచ్చి ఏం చెప్తుండో అక్కడ చూసాం మనం కింద సదురవిత తన సహోదరుల యద్ధ నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి యోక్త ఎద్దకు వచ్చి అతనితో కూడా సంచరించి చుండెను కాదు ఇక్కడ వచ్చి నీకు మాకు స్వాస్థం లేదని చెప్తారు ఇక్కడ చదువు ఇక్కడ గిలాబ్ ఎంత వచ్చి చెప్తారు ఇక్కడ ఇక్కడ చదువు కొంతకాలమైన తర్వాత రెండు కుమారులను కుమ కుమారులను కనగా వారు పెద్దవారై యువతతో నీవు అన్య స్త్రీకు పుట్టినవాడు గనక మన తండ్రి ఇంట నీకు శ్వాసము లేదని రే అలా మొదటి వాడు ఎఫ్ఐము మొదటి వాడు వాళ్ళు పెద్ద కనుక ఏమంటారు ఎఫ్ తమ వచ్చి ఏమంటారు వాళ్ళు చూస్తే పగాపడికి ఏమంటారు మాలో మీకు శ్వాస్థం లేదంటే నువ్వు పుట్టినవాడు నీకు శాస్త్రం లేదు ఏం లేదని వాళ్ళ పెద్ద పగా పట్టుకుంటారు చూస్తాం మనం ఇంకా యోక్త తన సహోదుల యద్ధ నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యోక్త యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించి చుండెను ఇక్కడ అల్లరి జనం అంటే చూస్తే ఏం చేసినంట ఎఫ్త ఇలా ఉదయంలో చూసినట్ట పగా పట్టిందని చూసి అక్కడి నుంచి పారిపోయినంట ఎఫ్తా పారిపోయినంట అలా అలియా చెప్పంటే మరి మీ కొన్ని విషయాల్లో చూస్తే ఏం చేయాల తప్పించుకోవాలి అక్కడి నుంచి కొన్ని విషయాల్లో చూస్తే తప్పించుకోవాలా మన ప్రభువి ఏం చేస్తాడు సేవలో తప్పించుకుంటాడు అక్కడ కొన్ని విషయంలో అలా అలియా మన పావులు విషయం అప్సకాలం చూస్తే పావుల ఏం చేస్తారంట అలా వాళ్ళు అయితే ఇక్కడ చూస్తే వీళ్ళ ఉదయం గ్రహించి యఫ్తం చేస్తున్నట్ట పారిపోయి ఆ అక్కడ అల్లరి జనంలో ఉన్నట్టు నివేశిస్తున్నట్ట అక్కడ పారిపోయి నేనడు కూడా ప్రేక్ష చేస్తున్నామో ఏం లేదు అక్కడ ప్రార్థన గడుపుతున్నట్టు అక్కడ ఈ యఫ్త ఏర్పరిచిన వ్యక్తి ఎఫ్త ఏర్పరిచిన వ్యక్తి అల్లది అక్కని ఆ కాలంలో ఒక్కొక్క న్యాయాధిపతికి ఒక్కొక్క ప్రవర్తనకు నేర్పించుకుంటే ప్రభుత్వం నిలబెట్టుకుంటుండే అన్నది ఎందుమంటే ఇజ్రాయల్ పేరుకు రక్షణ కలగాల అలాది ఇజ్రాయల్ పేరుకు రక్షణ కలిగి నేను మహిమ తెచ్చుకోవాలని ఆ ప్రవర్తకు నిలబెడుతుండే అయితే సోల్డర్ అని ఉంది ఇంగ్లీష్ ఇంకేమున్నా కొంతకాలమైన తర్వాత కొంతకాలమైన ఇస్రాయేలతో యుద్ధం చేయగా హలో చదువు కాలమైన తరువాత ఆమ్మోని ఇస్రాయిలీలతో యుద్ధము చేయగా ఆమ్మోనీలు ఇస్రాయిలీలతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు తోబు దేశం నుండి యోక్తాను రప్పించటకు నీవు పోయి వచ్చి మాకు అధికారి వై అప్పుడు మనము అమోనియులతో యుద్ధం చేయదుమని యోక్తాతో చెప్పిరి కొంచెం కాలమైనంట అమలు యుద్ధం చేస్తుంటే వీళ్ళు భయపడిపోయిన అక్కడ పోయినంట పోయి అక్కడ చెప్తున్నా అందుకు యువత మీరు నా ఎందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసి ఇప్పుడు మీకు కలిగిన శ్రమలు మీరు నా ఎద్దకు రానేలా అని గిలాద్ పెద్దలతో చెప్పాను గిలాద్ పెద్దలు చెప్తున్నా పెద్దలంటే వీడర్ ఉన్నాడు కదా వీళ్ళు భయపడి అమ్మ అమ్మ వస్తుంది కదా మాత్రం రా అలా మాత్రం రామని చెప్తుండంట అయితే ఎఫ్తా ఏమంటు నైన్టీ తొలబడి మా మీద ఎట్లా పగబడ్డవి మీరు ఇప్పుడు మీకు శ్రమ కలిగిన వేళ అలా అక్కడ చూడు అందుకు యవ్త నా ఎందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోసి తోలి ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా ఎద్దకు రానేలా అని గిలాది పెద్దలతో చెప్పాను అలా ఇప్పుడు మీకు కలిగే శ్రమలో నా దగ్గర రానేలే ఎందుకు వచ్చారు అని చెప్తున్నావు జస్తా అయితే ఆ గిలాది పెద్దలు ఏమంటారు ఇక్కడ చూద్దాం మనం అప్పుడు గిలాది పెద్దలు అందుచేతనే మేము నీ ఎద్దకు మళ్ళీ వచ్చి అందుచేతనే నీ దగ్గర మళ్ళీ వచ్చింది ఏంటేమంటే నువ్వు యుద్ధంలో మంచిగా ప్రాక్షాచుడు ఉన్నారు కానీ అందుకోసం నీ దగ్గర వచ్చింది అలా ఇది యూస్ ఆత్మ యుద్ధంలో మనం ఏం చేయాల ఆత్మిక యజ్ఞి ఉండాలా మనం అలా ఈ ఆత్మ ఆ కాలంలో శత్రువు ఏం చూస్తే శరుకు శరికం కనిపిస్తే కళ్ళకు కనిపిస్తే శత్రువు ఇప్పుడు శత్రు మనకెందు ఒక ఆత్మ కదా దానికి దాంతో మనకు యుద్ధం ఉంది ఆ కాలంలో శత్రుతో యుద్ధం చేస్తుంటే దేవుడు ఇజ్రాయల్ పేరుకు లక్షణం కలుగుతుంటే ఈ కాలంలో శత్రు సైతాన్ కదా వాళ్ళ ఆత్మ వాళ్ళు వాళ్ళు ఎట్లావి రావచ్చు ఎట్లావి చేయొచ్చు అలా వెనక మీ లాగొచ్చు అలా నువ్వు ఆత్మలో పరపూర్ భవంతులు ఉండాలను నీవు మాతో కూడా వచ్చి ఆమానీలతో యుద్ధం చేసిన ఎడలా గెలాదు నివాసీమైన మా అందరి మీద నీవు అధికారి అనేది మాతో యుద్ధం చేసిన ఎడలా మా అందరి మీద నువ్వు అధిపతి అంటే లీడర్ అవుతావని చెప్తుండ్రు మా అందరి మీద నువ్వు వెళ్తావని చెప్తుండ్రు అందుకు యువక్త ఆమోనిలతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదునకు తిరిగి తీసుకొని మీదట యహోవ వారిని నా చేతికి అప్పగించిన ఎడలా నేనే మీకు ప్రధాన నగుదునా అని గిలాదు పెద్దలను అడగగా ఇలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము యహోవా మన యువయముల మధ్యనను మన యువముల మధ్యను మన సాక్షిగా ఉండును గాక అని యోప్తతో అనేరి అక్కడ దేవుడు నన్ను అక్కడ నడిపిస్తుంది నడతా అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ పెద్దలు చెప్తున్నారు అంటే ఈ కలిశ్రమలో ఈయనకేం చేసి పగ పట్టిండ్రు తల చూస్తే కాబట్టి యోప్త గిలాది పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతి గాను అతని నియమించుకుని అప్పుడు యోప్త మిశ్వాలో యుహోవ సన్నిధిని తన సంగతి అంతో వినిపించను ఇది ముఖం కానీ దేవుడితో ఏం చేస్తున్నావు గడుపుతున్నాడు దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు యువ సన్నిధి అన్ని అన్ని ఇప్పుతున్నాడు అలా లియా చెప్పంటే అలా మన చూస్తే రాజ్వి చూస్తే మన సమేద రకరకాల మాట చేస్తున్నావు తన పత్రిక చేసి దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు ఆయన చెప్తాడు సమేజ మాట ఇటు విను అని చెప్తాడు ఇక్కడ చూస్తే ఎఫ్తా ఏం చేస్తున్నావు దేవుణంలో గడుపుతున్నాడు ఇక్కడ ఎఫ్త దేవుల్లో గడుపుతున్నాడు అన్ని చెప్తున్నాడు ఏమైనా జరిగింది ఆఫ్త ఆమోనిల రాజున వద్దకు దూతలను పంపిణీ పంపి నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడగగా ఆమోనీల రాజు ఇస్రాయెల్లు ఐగిప్తుల నుండి వచ్చినప్పుడు వారు ఆర్నోను మొదలుకొని యష్బోకు వరకు యోడ్దాను వరకును నా దేశమును ఆక్రమించుకొని ఉన్నందునే నేను వచ్చి ఉన్నాను కాబట్టి మనము సమాధానంగా ఉండున్నట్లు ఆ దేశమును మరలా మాకు అప్పగింపుమని యోక్త పంపిన దూతలతో సమాచారం చెప్పాను అంతట యువక్త మరలా ఆమోనిల రాజున వద్దకు దూతలు నంపి ఇట్లా నేను యువక్త సెలవిచ్చి దేశమైనను ఆమూన్యుల దేశమునైనాను ఆక్రమించుకునలేదు ఇస్రాయిలు ఐగుప్తుల నుండి వచ్చి వచ్చి వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి ఆదేశకు వచ్చిరి అప్పుడు ఇస్రాయిలు ఏదోమరాజు నద్దకు దూతలను పంపించి నీ దేశము గుండ పౌటకు దయచేసి నాకు సెలమిమ్మని అడగగా ఏదోమరాజు ఒప్పుకొనలేదు వాళ్ళు సమాధానంగా చెప్పి మేము పోతామని ఆ రాజు ఒప్పుకోలేదని ఎఫ్ చెప్తుంది ఇక్కడ వారు మోయాబ రాజునద్దకు అట్టి సమా అట్టి వర్తమానమే పంపిరి గాని అతడు అతడు నేను సెలవేనని చెప్పాను అప్పుడు ఇస్రాయేల్ కాదేశంలో నివసించిరి చదవాలి బారు హలో బ్రదర్ చదవాలనా బ్రదర్ చదవాలనా హలో తరువాత వారు అరణ్యమున ప్రయాణం చేయొచ్చు ఏదో మీలో ఎద్దకు వద్దయు మోయాబిల ఎద్దయు మోయాబిల యొక్కయు దేశము చుట్టూ తిరిగిరి అంటే అక్కడ ఎరుకోకుని చెప్తున్నామనుకున్నాను నేను మోయాబు మోయాబునకు తూర్పు దిక్కున కానాను దేశం ముందు ప్రవేశించి ఆర్నోను అద్దరిని దిగిరి వారు వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు ఆర్నోను మోయాబునకు సరిహద్దు కదా మరి ఇస్రాయేలీలు ఆమో ఆమోరియుల రాజైన సిహోను ఎస్బోను రాజు దూతలను పంపి నీ దేశము గుండా మాకు మా స్థలమునకు మేము పోవనట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ మనవి చేయగా సిహోను రా స్నేహోను నమ్మక తన దేశములో బడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యాహాసులో దిగి ఇస్రాయిల్ తో యుద్ధం చేశను అప్పుడు ఇస్రాయల్ దేవుడైన యహోవా ఆ సింహోను అతని సమస్త జనులను ఇస్రాయేళ్ల చేతికి అప్పగింపగా వారు ఆ జన్మను హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులను ఆమోరీల దేశమంతయ స్వాధీన పరుచుకుని దేవుడే వాళ్ళకి చిన్న స్వాధీనం ఇక్కడ నది మొదలుకొని యష్బోకు వరకును అరణ్యము మొదలుకొని యోర్దాను యోర్దాను వరకును ఆమోరీల ప్రాంతం అన్నిటినీ స్వాధీన పరచుకుని కాబట్టి ఇస్రాయల్ దేవుడైన యహోవా ఆమోరీలను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నువ్వు దానిని స్వతరించు స్వతంత్రించుకుందువా స్వాధీన పరుచుకున్నకుమోషను నీ దేవత నీకు ఇచ్చిన దానిని నీవు అనుభవించుతున్నావు కదా మా దేవుడని యహోవా మా ఎదు మా ఎదుట నుండి ఎవరిని తొలివేయను వారి స్వాధ్యమును మేము స్వాధీన పరుచుకుందాము అలాగే మా దేవుడు యహోవా ఇచ్చిన స్వాధీనంగా పరుచుకున్నాము మా దేవుడే మాకు ఇస్తున్న స్వాధీన పట్టుకున్న చెప్తుంది అక్కడ మోయాబు రాజైన సిఫోరు కుమారుడకు బాల కంటేని ఈ మాత్రము అధికుడు కాదు కదా కావు కదా అతడు ఇస్రాయల్లతో ఎప్పుడైనా కలహించనా కలహయించిన ఎప్పుడైనా వారితో యుద్ధం చేసిన ఇస్రాయల్ హెష్బోను దాని ఊరులలోను ఆరో ఏళ్ళులోను దాని ఊరులలోనూ ఆర్నోను తీరముల పట్టణములన్నిటిలోనూ మూడు వందల సంవత్సరముల నుండి నివసించి చుండగా ఆ కాలము నీవెలా వాటిని పట్టుకొనలేదు ఇట్లుండగా నేను ఎడల తప్పు చేయలేదు కానీ నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చటన వలన నా ఎడల దోషము చేయిచున్నావు న్యాయాధిపతి అయిన యుహోవ నేడు ఇస్రాయలీలకు ఆమోనిలను న్యాయం తీర్చునుగాక చెప్తున్నా అయితే ఆమోని రాజుల ఆమోనిల రాజు యప్త తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు యుహోవ ఆత్మ యప్త మీదకి రాగా అతడు గిలాదులోను మనశ్శలోను మనస్సేషల్లోను సంచరించులాదు సంచరించిగాను అలా ఇక్కడ చూస్తే ఆయన ఒప్పుకోలేదు సమాధాన పడే పాం చేయను ఎఫ్త సమాధాన పడతానికి వచ్చినాడు ఇలా లేదు నేను యుద్ధం చూస్తా అంటే దేవుణంలో గడిపిన యహో ఆత్మ బలంగా ఎఫ్త మీద వచ్చిందంట ఆ యఫ్త మీద వచ్చిన ఈ యఫ్త ఏం సాగిపోతున్నాడు ఇప్పుడు ఎవరి మీద ఆ రాజు మీద ఇక్కడ చూస్తే యఫ్త సాగిపోయినండు అప్పుడు యువత యహోవకు మృక్కునిను ఎట్లనగా నీవు నా చేతికి ఆమూల్యను నిత్యముగా అప్పగించిన నేను ఆమూల్య యొక్క నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యుహోవకు ప్రతిష్టతమగును మరియు దహన బలిగా అర్పించింది నేను చదవాలి అప్పుడు యోప్తా ఆమోనిల యుద్ధము ఆమోనిలతో యుద్ధము చేయుటకు వారి అద్దకు సాగిపోయినప్పుడు యహోవ అతనికి అతని చేతికి వారిని అప్పగించిన కనుక అతడు వారిని అనగా అరో ఎవరు మొదలుకొని మిర్ని మిర్ని మిన్ని మినితునకు వచ్చే వరకు మియము వరకును ఇరువది పట్టణములు వారి నిశ్శేషముగా అతము చేశాను అలా ఎఫ్తా ఇరవై పట్టణము ఇక్కడ కథం చేసి ఇక్కడ చూస్తే వాక్యం చూస్తే ఇక్కడ కింద చూస్తే మరి ఎఫ్తా మన ధూమ్ ధామ్ నుంచి ఉరిగింప తీసుకుని ఇక్కడ చూస్తే మనకు తెలుసుంది అలాది అలా కూతురి చూస్తుంది నా తల్లి నన్ను కుంగదీసేవి నేను దేవుని నేను మొక్కు జరిగిన అట్లనే నా తల్లి యువన నీకు అవునకు చేయకు అప్పచెప్పి కనుక అదే నేను చేయము అని చెప్తుంది అంటే ఇక్కడ చూస్తే పిల్లలు బి ఎట్లు ఉంటుందంటే వాళ్ళ తండ్రి చెప్తుండే ఏమంటుంది దేవుని వాచంగా పిల్లలు లోపడుతుంది అలా ఇక్కడ చూస్తే లూకస్ వార్త ఇక్కడ చూద్దాం లూకస్ వార్త ఇక్కడ లూకస్ వార్త నాలుగో ఎయిటీన్ చూద్దాం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను ఇప్పుడు దేవుని ఆత్మ మనకి ఎందుకు ఇస్తున్నట్టే బీదలకు సువార్త చెప్తానికి ఇంకా సరసత్వం చెప్తానికి సత్యం ఆయననే నేనే జీవం నేనే మార్గం అన్నాడు ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అలా అలీయ ఆ కాలంలో ఆ ఇజ్రాయల్ పరకు ఎఫ్తాకుం చేసిన పెద్దలు గుద్దలకు రక్షణ కలిగించినప్పుడు ఏం చేసినాడు అమో రాజు గద్దించేసి వెళ్ళక వస్తున్నాడు వాళ్ళు లింగితానికి వస్తా నేను వస్తా అని చెప్తే సమాధానం పడలేనా సమాధానం పడకుండా ఎఫ్తా ఏం చేసినాడు ఎఫ్తా మీద దేవుని ఆత్మ వచ్చి ఎఫ్తాకి ఏం చేసింది నేర్పించి ఇరవై పదండుకి ఏం చేసిన దానికి ఇజ్రాయల్ పేరుకు వాళ్ళ కథం చేసి రక్షణ కలిగించి అలా కొత్త నిమ్మల్ని చూస్తే అందరికి రక్షణ కల కలిగి మన ప్రభే భూలోకం వచ్చి కుమారుకు వచ్చి ఆ సిల్వలో ఏం చేసిన అందరి కోసం ఒకసారి మందించి ముడిగా తినేసి రక్షణ సందేశం అలా పూర్తిగా చేస్తున్నాడు అయితే ఇక్కడ ఏమంటాడు చెప్పు చెరంలో ఉన్న వారికి విడుదలను చర్లో అంటే మన సమస్యలు బాధలు కష్టాలు విడుదలకు ఆత్మహంజీ చెప్తున్నాడు ఇక ట్రంప్ చెప్తుండడు చెలవారికి విడుదలు గుడ్డి వారికి చూపును గుడ్డి వారి చూపు ఈ లోకం అంతా చూసే ఈ లోకమే గుడ్డి కళ్ళ కలిసి చేస్తుంట గుడ్డి వారిని గుడ్డి వారికి చూపును కలుగునని కలుగునని ప్రకటించటకు నలిగిన వారిని విడిపించటకును ప్రభు ఇత వస్త్రమును ప్రకటించటకును ఆయన నన్ను పంపినాడు అని అదే కదా రక్షణ సందేశం ఇతర వస్త్రం అంటే అలా చూస్తే రక్షణ వస్త్రం ఇక్కడ చూస్తే చెప్తున్నాడు ప్రభు మన ప్రభు చెప్తున్నాడు అలా లియ ఇక్కడ పౌల భక్తుడు చెప్తాడు రోమా రోమా ధ్యాన్ రెండు రెండులో పది చూడు సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూధునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయో ఘనతయో సమాధానం కలుగును ఓకే బేర్ జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడిన ఉండి నేను గుడ్డి వారికి త్రోగ చూపు వాడను ఉండు వారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకులను వారులకు ఉపాధ్యాయునై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం వహించుకొని కావా ఇక్కడ ఏమంటాడు నైన్టీలో ఏమంటాడు ఇక్కడ జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడినై ఉండి వారికి వాడను ఇంకేమంటాడు నేను గుడ్డి వారికి త్రోవ చూపు వాడను గుడ్డి వారికి త్రోవ చూపు వాడను చీకటిలో ఉండే వారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడను బుద్ధి శిక్షకును ఇంకేమంటారు బుద్ధి లేని వారికి అంటే ఒక టీచర్ గా ఉన్నానని చెప్తుంటాడు ఇక్కడ పౌరు భక్తుడు బాలులకు ఉపాధ్యాయునై ఉన్నానని నీ అంతటా నీవే ధైర్యం వహించుకొని చున్నావు కావా కావా నువ్వే నువ్వే ధైర్యం కావా అని చెప్తుంటాయి మతేశ్వార్త ఐదో ధ్యానం బేదర్ ఐదో ధ్యానంలో మూడు చదురు ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు ఆత్మహర జీనుడు అంటే తగ్గించుకోవాలను ఆత్మహేశ్వర జీనువాడు ధన్యుడు అని చెప్తు ఇక్కడ పరలోక రాజ్యము వారిది వాళ్ళది ఇంకేమంటుడు దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడురు వారు ఓదార్చబడుదురు తాత్వికులు ధన్యులు వారు భూలోకముని స్వతంత్రించుకుందరు అందులో స్వాతికం ఉండాలా మనలో సాతికం ఉండాలా ఎందుకంటే సాత్కం భూలోకం సదుపడదు ఇంకేమంటాడు సమాధాన సాత్తికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడదురు కనికరం గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పడవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అది అది ఇది దేవుని కుమారు సమాధానం పడితే ప్రభు సిల్వలు ఏం చేసినాడు తన తిరిగే సమాధానం కానీ మనం సమాధానం పడితే వాళ్ళ దేవుని కుమారు ఆయన కుమారుడుగా ఏం చేసినాడు మనం సమాధాన పడలేదే ఆయన ఏం చేసి సమాధానం సమాధానం ఎప్పుడు దేవుని కుమారం అవుతామంట ఇక్కడ చూస్తే ఎఫ్తో ఏం సమాధాన పడినాడు పెద్దలు ఏం చేసినారు ఈర్షా పగా వచ్చినా కానీ ఏం చేసినో వాళ్ళ సమాధానం పడదు ఎఫ్ ఆ పెద్దలతోని అప్పుడు సమాధాన పడుకొని పోయినాక దేవుళ్ళ విచారక దేవుడు ఏం చేసి ఆ శత్రుని అప్పజప్పి ఇతర రక్షణ కడుగు అలా అలయ్యా ఇదంతా దేవుళ్ళని బైబుల్ నేర్పించిన కనుక దీన్ని వచ్చి ఒక్కటి తప్పిపోతే పాపంలో ఉండేవాడు మనం అలా ఒక్కడి వినండి వాక్యం ఎట్టుంది మనం అట్లనే దేవుడు ఏం చేస్తాడు ప్రతి సంవత్సరం మనకు విజయం ఇస్తాడు అలా అలియ ఇంకేంది ప్రేమించాలా కనుకరం పడాలా అలా అలియా ఆయన కంకరం పడినాడు కంకరం దయ ప్రేమ మన ఉండాల ఉంటేనూ అలా మనం ఎందుమంటే జాగ్రత్త ఉండాలా వాళ్ళ పాలు పొందాం మనం పత్తో పత్తి కోతని మనం సమాధానం పడుకొని దేవుని చెప్పిన వాక్యం తన నడుస్తుండే మన దేవుని కుమార్తూ పతి సమస్యలు ఏం చేస్తాం విజయం పొందాం అక్కడ ఎఫ్థ ఏం చేస్తున్నాం పెద్దతో సమాధానం పడు వాళ్ళు ఎంతో పక్క పట్టుకుంటారు నేను కూడా సంపాదనలు చూసినేమో ఎఫ్తాని నా స్వాస్థం లేదని ఏం చేసినాం ఎఫ్త వాళ్ళ ఉద్యమం ధరించి అక్కడ పోత విషయంలో పోయి ఎల్లరి జనంలో ఏం చేసినాం అక్కడ కూడుకున్నాడు నాకు ఆస్తి లేకుండా కన్నాయి కానీ అక్కడ ఎంత ప్రార్థన చేస్తున్నాం చెప్పేస్తున్నాడు ఒక దినం ఏం చేసిన నువ్వు ఆ రాజ్యం వచ్చి ఇదే పరకు శ్రమ కలిగించు మళ్ళా తలాగా పెట్టినాడు అలా మన తలగా ఉండాలా ఎప్పుడు తలాగా ఉంటాడో దేవుని యొక్క వాక్యం సరే ఉండి అందరితో సమాధాన పడతాయి దేవుని వాక్యండితే దేవుడు మళ్ళీ తలాగా పెడతాడు మళ్ళీ తోకకు పెట్టాడు అంటే భూలకుం ఉండవు నువ్వు ఆత్మంగా స్థిరంగా ఉంటావు దేవుడు చిన్న వాక్యం తీసే కాక హామీని పెట్టారు ప్రభావానికి నా ప్రభా మన తనతతో నేర్చుకున్నాం మళ్ళీ గొప్పవాడు మీరు ఎసు ప్రభా హళది అని సమాధానం నా దైవానికి దేవానికి స్తోతం చేసాం ఎసు ఈ వాక్యం సమయం అలా మా జీతం హళదీ అనాదేవా నీకు సమర్థునుగా నీ వాక్యం కు ప్రభా నీకు లోపడి నీ భయభక్తి ప్రీతి సేవ చేసే నా దీవానికి శ్రోతం చేస్తాం ఎసు ప్రభా నా ప్రభానికి వందలేశు ప్రభ అలది సమాన పుడీ కుమారు కామేశ్వ ప్రభ నా దీవ వాక్ష్యం సంది ఆ కొండ మీద ప్రసంగం చేసి శిశువుకులు తన సేవ అదే సేవ నేర్పించి అలాది అపోస్ట్ అంటే జీవించి మేం బీ జీవించాలి నేను వాక్ష్యం సార్ జీవించాలా అలా నాది ఇంకా మన తీసేయండి పరిశుద్ధ జీతం దయచేని అలాది మా దేశం జ్ఞాపకం చేసుకోండి నా ప్రభానికి సుతం ప్రజలని ప్రభా మన మనని ఈ కోవిడ్ రోగం నుంచి బాధపడుతుండి వాళ్ళు స్వస్థపరచండి వాళ్ళు లేపండి వాళ్ళ పాపం క్షమించండి తిరిగి నిదైనా కావాలా రక్షణ పొందాలా నా దేవాన్ని స్వతంతం చేస్తాం అందరు స్వస్థత కలిగించండి దేశంని ప్రభా ప్రజల్ని స్వస్థపరచండి స్వస్థపరచ ఏమన్నాను నా దేవాన్ని శ్రోతం ఆ ప్రకారం దానికి పొందాలి ప్రభా నా ప్రభా ప్రభా కోవిడ్ అయి ప్రభా వాళ్ళ కుటుంబం విడవబడి వాళ్ళు తాకని ముట్టండి వాళ్ళు జ్ఞానం కంగించండి అది నాదేవ వాళ్ళి నీకు తెలుసుకొని సహాయంని వాళ్ళ ఉదార్చని కావాల్సిన ఆహారం డబ్బు మీ సహాయం చేయండి నా దేవ వాళ్ళవి దీవించండి వాళ్ళవి రక్షణ నడిపించండి డాక్టర్ నర్సులు ముట్టని తాకండి వైర్భం ముట్టండి వాళ్ళని ప్రేమ జ్ఞానం కఠినం తొలగించని యథార్థ చేస్తాను సాధించండి వాళ్ళవి రక్షణ పొందాలా మీదే కారించండి మెడిసిన్ బ్లాక్లమ్ నా దేవాన్ని స్థుతం ఆ బ్లాక్ల తీసేయని వాళ్ళ ఉదయంలో ప్రేమ కటించి కఠిన ఆత్మ తొలగించండి నా దేవానికి ఎంతోమంది యశు ప్రభ నా దేవానికి మా పీరుడు అంటే రక్షణ వల్లి పాస్తలు వస్తారు వాళ్ళు తన కాలం ఊహించారు మీ దగ్గర ఉన్నారు సుప్రభ నా ప్రభానికి వాళ్ళి జ్ఞాపకం చేసుకోండి ఏడబి కుటుంబం అందరు గోదారు దుఃఖం తొలగించి ఉల్లాసం ధరించండి వాళ్ళ జ్ఞానం చేయండి పరిశుద్ధార్థం కూడా వచ్చేయండి వాళ్ళవి గుడ్డిని డిపెండ్ అయ్యి ఆ రోజు నా సౌలు గుడ్డితో ఉంటే మీరు నేత్రి మీ సౌల బలంగా వాడకు బలంగా వాడకు ఈ కారణంలో మా సౌదర్బి బలంగా నీ రాజ్యస్ వార్త పోవాలి సుప్రభ వాళ్ళ కాళ్ళ డబ్బులు రావడం సాధించని వాళ్ళకి శోసపరచని ఈ వైరస్ ఎంతో బాధపడుతుంది వాళ్ళకి విడుదల వేయచని నా దీవానికి శోసం చేసాం ఎస్ఐ కారణం చేయండి నా ప్రభానికి వందలేదు సుప్రభ ఎంతో ప్రిరమైతుంది రాజ్యం తెలుగు మీకు జ్ఞానం దైతే మంచి ప్రాబ్లం సహాయం చే వాళ్ళు ముందు రావాలా వాళ్ళవి సహాయం చేయాలి సుప్రభ మీరే కారణం చేయని అలాది నా దేమ కేపీఎం గురువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు తాకండి వాళ్ళ జ్ఞానం దని ప్రసి ఆత్మ నింపి అలాది వాళ్ళ విషయంలో వాడుకోండి ప్రతి కుటుంబం ప్రతి ఫ్యామిలీ చూడే అగ్నికరించండి వైరస్ నుంచి కాల్చి కాపాడండి చిన్నపిల్లలకు వైరస్ వచ్చింది గద్దించండి మీ కోపం చెదాల నుంచి చిన్న పిల్లలకి స్వచ్ఛపరచండి అన్న తాకని నూతన బలం శక్తి తెచ్చని అన్నకి ఇంకా సత్యాన్ని తెలియపరచండి అలాది ఆరోగ్యం అన్న ఫ్యామిలీకి చూడ అగ్నికరించనీ తాకి సరస్వతం నడిపించి బలం శక్తి తెచ్చని పాప పాపం ముట్టి తాకి వాళ్ళ ఫ్యూచర్ బలచని జ్ఞానం తెచ్చి అగ్నికరించండి బాగీసేలో బలంగా వాడుకొని అలదిగా చక్రపతి ముట్టని జ్ఞాన లేచని అక్కడ అనేది అవేక్ష వెలుగులో నడిపించని తన భార్య ముట్టి స్వచ్ఛపచ్చని డాడీ ముట్టి స్వచ్చపచ్చి ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ ప్రతి బిడ్డ వాళ్ళ బలి ఎంతో మంది మా పిల్లలకు ప్రభా వాట్సాప్ లో పంపించారు అలాదిగా వాళ్ళకి ముట్టి స్వచ్చపచ్చి ఈ చేసి విడుదల కృప కలిగినీవం కలిగిన దేవా జీవాధిపతి నీకు వందనాలు ప్రభా నా తండ్రిని కుస్తుతలు స్తోత్రములు ప్రభా ఈ గడిచిన కాలం అంతా కాచీ కృపలో భద్రపరుచుకున్నావు ప్రభా తండ్రి దివారాత్రంలో కంటి పాప వల్లే కాచీ కాపాడే జనము నితలు నూతన కృప ఇచ్చి మమ్మల్ని సజీవులెక్కలో ఉంచిన ప్రలోక్రి నీకే వందనాలు స్తోత్రములు సమస్త మహిమ గణత ప్రభావము నీకే వివేకములు కలుగుక హలెల్లి ఆ తండ్రి ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ స్వరం వినిపించిన ప్రభా తండ్రి అవును ప్రభా తండ్రి మేము కనికరం చూపించాలా సమాధాన పడాలా మా హృదయాలు పరిశుద్ధంగా ఉంచుకోవాలా ప్రభాత తండ్రి నా ప్రభా అలాగే ప్రభా తండ్రి ఎంతో మంది ప్రియులు ప్రభా యొక్క వైరస్కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రభా తండ్రి ఎవరైతే ప్రభానైనా ఈ యొక్క వైరస్కి ఇన్ఫెక్ట్ అయినారు ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని తండ్రి ఆ కలవరిశిలో మీరు పొందిన గామిల ద్వారా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి నా ప్రభా ఎంతో మంది ప్రభా భర్తని భార్యని పిల్లలు కోల్పోయిన వాళ్ళకు దుఃఖంలో ఉన్నారు ప్రభ వాళ్ళని మీరు ఆదరించి కనికరించమని మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి నాయన అలాగే ప్రభా హునాస్ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీని ప్రభానైనా వాళ్ళ సిస్టర్ని పిల్లలు ఇద్దరిని మీరు సంపూర్ణంగా స్వస్థపరిచినందుకు మీకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు ప్రభా కేబీపీఎం గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్ ముట్టి తాకండి ప్రభా తండ్రి నాయన ఈ యొక్క వైరస్ కి ఇన్ఫ్యాక్ట్ అవ్వకుండా ప్రభా ప్రతి ఒక్కరిని మీరే కాచి కాపాడు మీ కులలో భద్రపరచుకోండి తండ్రి అలాగే చంద్రశేఖర్ అన్న కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా తండ్రి అన్న కుటుంబం చుట్టూ కూడా మీ ప్రొటెక్షన్ దయచేయండి నా ప్రభా యొక్క వైరస్ కి ఇన్ఫ్యాక్ట్ అవ్వకుండా మీరే కాచి కాపాడండి ఇంకా అన్న ద్వారా మరి అనేక విషయాలు మీరు బయలుపరచండి నా తండ్రి మీకు వందనాలుగుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థనాంశం ప్రభా నీ సన్నిధి ందనాలు ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయం ఇక్కడ మేము కొడుకున్న మెస్ట్ర ప్రభా మా ప్రతి ప్రాధాన్యత సన్నిధికి చేరాలా ఎస్సు మరి ముఖ్యంగా ఎసు భారతదేశం విషయం ప్రార్థిస్తున్నాం మిస్ ప్రభా ఈ కరోనా వ్యాధి వచ్చింది ఎసుప్రభా అనేది స్వస్థపరిచండి ప్రతి ఒక్క బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుంది మళ్ళీ ఈరోజు వాళ్ళని స్వస్థత దయచేయండి ఇస్తుభ మళ్ళీ అదే విధంగా చేస్తుభ వాళ్ళు ఏ హాస్పిటల్లో ఉన్నారో అక్కడ మంచాలు బెడ్స్ మళ్ళీ మెడిసిన్స్ మళ్ళీ ఆక్సిజన్ అనుకూలంగా ఉండాలా ఇస్తు ప్రభా మళ్ళ డాక్టర్లతో మీరు మాట్లాడండి వాళ్ళ మనసుని మీరు మార్చండి వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకోవడానికి వెళ్ళేదు నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి ఎంతోమంది అనేక రకాల ఇబ్బంది పడుతుండే సుప్రభ మళ్ళీ ఇబ్బంది ఎవరపడానికి వెళ్ళేదు నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి నీ రాకడానికి ప్రతి ఒక్క కుటుంబాన్ని సిద్ధపరచుకోండి ప్రభా నీ రాకడకి ప్రతి ఒక్క రోగి మారాలా ఇస్తుప్రభ మరి ముఖ్యంగా చేసుకోబా ఎంతమంది అయితే ఫైనాన్స్ ప్రాబ్లంని బాధపడుతు ప్రతి ఒక్కరికి ఈ మంత్లో వాళ్ళకి శాలరీస్ రావాలా ఈ శుకృష్టం శాలరీస్ ఇవ్వాలా మళ్ళీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్తో మీరు మాట్లాడండి వాళ్ళ ఎంప్లాయీస్ని ప్రేమించాలా ఇసుప్రభ ఈ సమయంలో వాళ్ళు ఆదుకోవాలా ఇసుప్రభ నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి మరి ఎంతమంది అయితే ఎంతమంది వృద్ధులు ఉన్నారో ఇస్తుపప్రభ వాళ్ళ కనీసం రెండు పుట్టల భోజనం మీరు దయచేయండి వాళ్ళకి బట్టలు సబ్బులు మీరు దయచేయండి సుప్రభ మీరు గొప్ప కార్యం మీరు జరిగించండి మళ్ళీ ఈ రాజకీయ నాయకులతోని మళ్ళీ ఈ పెద్ద పెద్ద అధికారులతో మీరు మాట్లాడండి వాళ్ళ తలంపులన్నీ తారుమాటార్చయండి మళ్ళీ ఇది వీక్నెస్గా తీసుకొని పబ్లిక్ డబ్బులు దోచుకొని వెయ్యేది స్ప్రభ నువ్వు గొప్ప కార్యం మీరు జరిగించండి మీరు రాకడా ప్రతి ఒక్కరిని సిద్ధపడించుకోండి వాళ్ళు ప్రతి ఒక్కరు సాయం చేయాలా నాయాన్ని చేయాలా ఇస్త ప్రభ మరి ఎంతమంది అయితే ఇస్తా ఈ రోజు అనాథంగా బతుకుతుో వాళ్ళకు మీరు తోడే ఉండండి మరి ముఖ్యంగా వాళ్ళకి మీరు భోజనాన్ని మీరు దయచేయండి మరి అదేవిధంగా పడిపోయిన సేవకులని మరి పడిపోయిన ఎంతో చెడుచులు క్రైస్తవ కుటుంబం ముందు వేసుకోం మీరు లేవనెత్తండి వాళ్ళ వాక్యం ప్రకారం జీవించాలా ఈ లోక ఆశ లోక ఇచ్చలు వాళ్ళకు ఉండడానికి వీలువేస్త ప్రభ మీరు వాళ్ళతో మీరు మాట్లాడండి ఈ రోజు వాళ్ళు బారు మనసు పొందాలా కనీసం నీ యొక్క పరిచార చేయాలా ఏసు ప్రభ లోకంలో ఎంతో మంది కష్ట బాధపడుతారు నిన్న వేల పొడుగు వాడిని ప్రేమించుకుని వాక్యాన్ని అలాంటి గొప్పకారం మీరు జరిగించి మీరు రాకడే ప్రతి ఒక్క కుటుంబాన్ని సిద్ధపరచుకోమని ఏసు క్రిస్తు నామ ప్రాణిస్తున్నాం తల్ది పరశుడా పరశుడు ఒక తండ్రి ప్రభా ప్రభా ఈ బంతకాలం మా ఒక పక్కకు ఈ అవకాశం ఇచ్చిన నీకు వందనాలు ఎస్తు ప్రభా తండ్రి నేను అవకాశం లేకుండా ఈ దినం చూడకుండా అనేకులు నశించుకుపోయినారు కానీ దివా మమ్మల్ని సజీవంగా పెట్టడం ఇసు ప్రభా మీ వాక్యం చేత మమ్మల్ని నీకు వందనాలు ఎస్తు ప్రభా నివా యువత కోసం మేము నేర్చుకున్నాం ఇస్తూ ప్రభా ఆయన పరాక్రమం గల బలాఢుడు కానీ ప్రభా తండ్రి ఎంతో తగ్గింపు ఎంతో ప్రేమ కలిగిన వాడు వేస్తే ఆయన నీ యొక్క మాట విని ప్రభా నీ మాట ప్రకారంగా జీవించే బిడ్డై ఉన్నాడు ఇస్తు ప్రభా నీవా యువత అనేకమైన నేర్చుకుని ఉన్నాయి అనేకమైన నేర్చుకునేవి ఉన్నాయి ఇస్తు ప్రభావిస్తే అతని మొట్టమొదటి ప్రభా నీ యొక్క ఆత్మ ప్రభావ ఎస్తు ప్రభా నీకు ఎంతో అవకాశం ఇచ్చిండేస్తు ప్రభా మీ అధికారంకు అవకాశం ఇచ్చిండెస్ మీ చిత్తాంతరంగా నడిచిపబడి ఎస్ ప్రభా ఆయనకి ఎసుప్రభా వాళ్ళ తమ్ముళ్ళం ఆ ప్రజల పట్ల ఆ యొక్క పెద్దల పట్ల ప్రభాతంకి ఎక్కడ ప్రేమ ఉంది ఎస్ ప్రభావ వాళ్ళు వెళ్ళి వేసినా కానీ ప్రభాతం ప్రభా తగ్గించుకొని వెళ్ళిపోయినాడు ఎస్సు ప్రభా మరలా వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎసు ప్రభాతం ప్రేమని మళ్ళీ ప్రభావ వచ్చి వాళ్ళ కోసం యుద్ధం చేసిండేస్తు ప్రభా దేవానికి ఎంతో వందనాలు వాక్యంధర మాట్లాడే ఎస్సు ప్రభా దేవా యువత మీద ఉన్న ఆత్మ మా మీద మీద కుమరించండి యువతకి ఇచ్చిన మనసు మాకందరికీ దయచేయండి అలాంటి ప్రభా ఎస్తయా ప్రేమ జీవితం మేము కలిగి ఉండాలా ఎస్సు ప్రభా తగ్గింపు జీవితం మేమందరం కలిగి ఉండాలా తండ్రి దేవానికి ఎంతో వందనాలు మీ సహాయం మాకు దయచేయండి ప్రతి దుష్టుని మీరు గద్దించండి ఎస్సయా మా దేశాన్ని రక్షించుకోండి ఎస్తయా లేవా మా దేశం కూడా ప్రభా ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజల్లాగా ప్రభా తండ్రి ఎస్తా యొక్క సమస్యలలో బాధలలో ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారు దేవానికి ఎంతో వందనాలు ప్రభా అనేక ఇష్టలను మీరు లేపండిస్తాయా దేవానికి ఎంతో వంధనాలైనా అనేక మంది విశ్వప్రభ ఆత్మరక్షణ పొందకుండా నశించిపోతున్నారు విశ్వప్రభ వాళ్ళందరికీ ఆత్మరక్షణ దండి విశ్వ ప్రభావ మీరు అద్భుతమైన కార్యాలు జరిగించండి ప్రభావి వైరస్ చేత ఎంతో మంది బాధపడుతున్నారు ఇష్టప్రభ వాళ్ళందరినీ మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి ప్రభా డాక్టర్ల పరమ డాక్టర్ నివహిస్తూ ప్రభా దేవానికి ఎంతో వంధనాలైనా హీల్ చేయండి వాళ్ళకు కావాల్సిన ఆక్సిజన్ మీరు దండి వాళ్ళకి కావాల్సిన బెడ్డులు మీరు దండి ఏసు ప్రభా ఇవాళ కావలసిన ట్రీట్మెంట్ మెడిసిన్స్ అన్ని మీరు దండి తండ్రి దేవానికి ఎంతో మందినాలు మీరు అద్భుతమైన కార్యాలు జరిగించండి మా దేశాన్ని కాపాడండి అయినా దేవా మీరు మాతో మాట్లాడినైనా ఈ తెగులు ఇంకా పోలేదు ఉన్నదన్న ఇస్తే నిజంగా యశు ప్రభావం చూస్తున్నాం తను ఇంకా భయంకరంగా ఇతను ఇస్తారు దేవా వైట్ ఫంగస్ బ్లాక్ ఫంగస్ నిన్న యొక్క ఫంగస్ నుంచి కూడా విడుదల దాయించండి ఆ ఫంగస్ ని మీరు గద్దించండి దేవా ఈ యొక్క మీకెంతో వందనాలైనా ప్రభా మీ ప్రేమను చూపించండి మీకు అనికరమని చూపించండి అనేక మంది నశించిపోతున్నైనా వాళ్ళ ఫ్యామిలీలు ప్రభా ఏడుస్తున్నారు ఇస్తుప్రభ తండ్రి నైనా వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు ఇస్తుప్రభ తండ్రి వాళ్ళ భార్యలు ఏడుస్తున్నారు ఇస్తుప్రభా తండ్రి అయినా వాళ్ళ బిడ్డలు ఏడుస్తున్నారు ఇసు ప్రభా తండ్రినైనా వాళ్ళని కరణించండి దయా చూపించండి తండ్రి మీ యొక్క కృపను చూపించండి ఇస్తు ప్రభా వివాహనికి కుటుంబాలను మీరు ఓదార్చండి ఇస్తు ప్రభా మీరు తొడుగు తండ్రి ప్రభావాలు ఎవరో మాకు తెలియదు కానీ వాళ్ళ కోసం ప్రారంభిస్తున్నాం ప్రభానికి వందనాలైనా ప్రభావ ఇవాళ కేవీపీఎంలో బ్రదర్ పెట్టినా ఆ యొక్క ప్రభావ సాక్షిని బట్టి నీకు వందనాలైనా వాళ్ళ పిల్లల్ని ఇవాళ దేవా అలాగే ప్రభా తండ్రి శ్రేయానికి ఎంతో వందనాలనైనా ప్రభావ బ్రదర్ వాళ్ళ ఫాదర్ని కూడా ముట్టండి నేను పరిచయం తండ్రి హీల్ చేయండి ప్రభానికి ఎంతో వందన తండ్రి నుంచి ప్రభా నార్మల్ ప్రభావ డిశ్చార్జ్ అయ్యి ప్రభావిస్తే ప్రభా ఇంటికి వచ్చేలాగా సహాయం చేయండి దేవా మీరు సంపూర్ణంగా హీల్ చేయండి నీ యొక్క ప్రభా దేవా గాయపడ్డ హస్తంలో స్వస్థత ఉంది దేవా ఆ ముట్టి స్వస్థపరిచి ఆయన నర నరాల మీ రక్త ప్రోక్షం దయచేసి ఆ యొక్క పాంగ్రాన్ని ముట్టి సంపూర్ణంగా హీల్ చేయండిసేయా దేవాళ్ళ ఇట్లాంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు ఎస్ ప్రభావ కిడ్నీలు ప్రభావ ఫెయిల్ అయినా ఉన్న ఎస్సు లంగ్స్ ఫెయిల్ అయిన ఉన్నారు ప్రభా లివర్ ఫెయిల్ అయిన ఉన్నారు ప్రభావ వాళ్ళందరినీ ముట్టండి హీల్ చేయండిసే మేము గొప్ప సాక్ష్యం వినాలా తండ్రి మీరు గొప్ప కార్యం జరిగించండి ప్రభావ ఇక్కడ ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించి వాళ్ళ కుటుంబాలకు మీ ప్రొటెక్షన్ దయచేయండి కేవీపీఎంలో ఉన్న ప్రతి బ్రదర్ సిస్టర్ యొక్క కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి వాళ్ళందరి వాళ్ళకందరికీ మీ ప్రొటెక్షన్ దీ వైరస్ నుంచి వాళ్ళందరినీ తప్పించి దేవానికి ఎంతో వందనాలైనా మీరు అక్కడ త్వరలో ఉంది ఎస్తి ప్రభా మేము సిద్ధపడాలా పరిశుద్ధంగా ఉండాలా నీ యొక్క పరిస్థితిలో నడిపించాలా తండ్రి నీ వాక్యం నీ ప్రభా దేవా నీ వాక్యని ప్రభా ఎస్తి ప్రభా అనుసరించుకుంటే మేము దేవా అనేక చోట్ల ఈ వాక్యాన్ని వాక్యాన్ని మీ యొక్క సత్యాన్ని ప్రకటించాలా ఎస్ ప్రభా పరశుధ్ర తండ్రి ఏసయ్య మీకు మననాలు నైనా కృపమయట మీకు స్థతుల స్తోత్రాలనైనా ప్రభా ఈ దినం మీరు మా అతను మాట్లాడన్నారు ప్రభా ఎఫ్తా విషయంలో తండ్రి ఎఫ్తా ఎటువంటి వాడన గాని ప్రభా మీరు అతను ఏర్పరచుకున్నారు అతని మీదకి మీ యొక్క అభిషేకం అనుగ్రహించినారు కాబట్టి నేను మీరు తన మళ్ళీ ఎంతో ప్రేమమాయుడు కాబట్టి మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం కలిగిన తను తన సహోదరుని ప్రేమించగలిగిండి తన దేశాన్ని ప్రేమించగలిగేండి తన దేశానికి విడుదలగా కల్పించగలిగేండి అవును ప్రభ అటువంటి ప్రేమ సిద్ధాంతంలో మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నందుకు మీకు ఎంతో వదనాలు ప్రభా మా పాపం క్షమించి మీ బిడ్డలుగా స్వీకరించుకున్నారు పరిశుధాత్మభిషేకం అనుగ్రహించినారు ఆత్మఫలాలు అనుగ్రహించినందుకు మీకు వందనాలు అవును ప్రభ ఆత్మఫలాలు లేకుంటే రక్షణ అనుభవం లేదని మీరు అనేక పర్యాలు మాకు జ్ఞాపకం చేసినారు మేమందరం ఆత్మఫలాలలో అభివృద్ధి పొందాలా అవును ప్రభ కృప వాళ్ళతో తృప్తి పడకుండా ప్రభావ ఆత్మఫలాలలో అభివృద్ధి పొందుతూ మీ కొరకు సాక్షిగా జీవింపజేయండి తండ్రి శ్రమలకుండా వెళ్తుండగా గొప్ప జనం కనికరం చూపించండి లక్షా మందిని ఆశీర్వదించండి ఈ దినమంతా మీ సాయం చేతి నడిపించండి వైరస్ బారి నుంచి కాపాడండి ప్రతి కుటుంబీకులని బ్రదర్ సిస్టర్స్ వాళ్ళ పిల్లలందరినీ ఆశ్రయించండి వాళ్ళ చదులలో సహాయపడండి వాళ్ళ కెరియర్స్ని ఆశ్రయించండి ఉద్యోగాలను ఆశ్రయించండి తను మళ్ళీ అవును పర వారి శరాలను స్వస్థపరచండి అనారోగ్యాలను కొట్టివేస్తున్నాం జీవితంలో ఫలాన్ని తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ మీరు ఆకర వరుస పరుచుకోమని ఏ సుఖ్రీస్తునా ప్రార్థిస్తున్నాం తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తిమంతుడ సర్వోనతుడ మహోన్నతుడకు దేవ మైమ తండ్రి కృపామయడా నీకు వందాలేసయ్య నినాయుడు నిరంతరం ఏకీతి గున్న దేవ మహాగణుడ మహోనతుడ సర్వాధికారి సకల యుగములలో రాజైన దేవ పరిశుద్ధుడా నీకు వందాలేసయ్య ఈ గడిచిన కాలం అంతా ప్రభా మమ్మల్ని సురక్షితంగా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారనైనా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడం తండ్రి నీకే వందాలేసయ్యా నీకే కృతజ్ఞతలైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మహా తేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగును గా హాలలుయ్య నా దేవన ప్రభా ఇక మధ్య కాలే సమయంలో ప్రభావ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభావా మరియేలాగా ప్రభావ మీ పాద చేరిన ప్రభ నైనా ఇసు ప్రభా మీరు వాకిందులో మీరు మాతో మాట్లాడినాం ప్రభా నీకు వందాలేసు ప్రభా యువత లాంటి సేవ జీవితం మాకు అందరికి అనుగ్రించండి గాని ప్రభావ నైన్ ప్రభు వాళ్ళే ప్రభ వెలివేసిన వాళ్ళే ప్రభావ తిరిగి ఆయన దగ్గరికి వచ్చింది ప్రభావ కాబట్టి సమాధాన పడింది ప్రవ్వ గొప్ప దేవానికి వందాలేస్ అయ్యా గొప్ప దేవానికి స్తోత్రమే అలాంటి సేవ జీతం మేము ఉండాలి అనేకులతో సమాధాన పడాలా గొప్ప దేవానికి వందాలేస్ అయ్యా పరిశుధాత్మ కార్యం జరిగించండి ప్రభావ నా దేవ అద్దేశాన్ని అంతా ప్రభ రక్షించుకున్నాడు నా దేవ ఆతిథిగానే ప్రభావ ఓ ప్రభా మా సహోదరులు ప్రభావ ఇంకా ఎంతోమంది ఉన్నారు గొప్ప జనం ప్రభావ ఇంకా ఎంతో ఉన్నారు ప్రభా ఈ లోకంలో మా సహోదరులే ప్రభ వాళ్ళందరితో మేము సమాధాన సాధ్యమైనంత ప్రభావ వాళ్ళందరినీ ప్రభావ మీ రక్షణ నడిపించాలా ప్రభావ అలాంటి బిడ్డలుగా మిమ్మల్ని తయారు చేయని ప్రభావ అన్నిల్లో కూడా ప్రభులు రక్షణ పొందాలి వాళ్ళతో ప్రేమ భావం కలిగి ఉండాలా మీ ప్రేమను చూపించాలా అనేకులు మీ చెంత నడిపించాలా ప్రభావ సమాధాన పడినైనా అలాంటి బిడ్డలుగా మిమ్మల్ని తయారు చేయాలంటే అభిషేకం మాకు అనుగరించాలి అనేకులు చెంత నడిపించేలాగా సహాయపడండి మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అందరికి అనుగరించి మనకు ఆదిష్టమైన గొప్ప దేవానికి వందాలేసయ్య నా దేవ యొక్క వైరస్ బాధ్యతలు అందరినీ మీరు స్వస్థపరచండి ఆ కలువరిశిలో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభా ప్రతి ఒక్క బిడకు సంపూర్ణ స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధన్నాము నా అలి ప్రభావని సమస్య ఫ్యామిలీకి ప్రభావ మీరు స్వస్థ పచ్చినారు ప్రభావ ఎంతో మంది ఫ్యామిలీస్ ప్రభావ బిడల కల్పించినారు ఈ రచించింది ప్రభావ దాన్ని బట్టి నీకు వందాలు ప్రభావ నీకే కృతజ్ఞతలైనా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ ప్రతి ఒక్క బిడ ప్రభావ స్వస్థత పొందిన వాళ్ళందరూ ప్రభావ గ్రహించి మీ కొరకు సమర్పించుకొని జీవించే బిడలుగా తయారు చేయండి నా దేవ నా ప్రభాక ఎంతో రోగాలు వస్తున్నాయి ప్రభా ప్రతి అనారోగాన్ని ఈ సమయంలో గద్దించండి ప్రభ ఓ దేవ తగిలించి వాళ్ళందరికీ విడుదల కల్పించండి ప్రభావ సంస్థత దయచేయండి ప్రతి ఒక్క బిడ మీ తట్టు ఆకర్షించుకోండి ప్రభ మీ తట్టు ఆకర్షించుకోబడిపోతే ప్రభుత్వంతా నశించిపోతారు అయినా ప్రతి బిడ పట్ల మీ కృప చూపించండి మీ కనికేర్యం చూపించి మన ప్రార్థిష్టమైనా గొప్ప పట్ల మీ ప్రేమ చూపించండి అందరూ సత్యం గ్రహించాలన్నా మీ పశుదాత్మ అభిషేకం వాళ్ళందరికీ దయచే మన ప్రార్థిష్టమైనా నా దేవనా ప్రభావ గ్రూప్ ప్రతి బ్రదర్స్ సిస్టర్లు మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించండి కేబీపీ గ్రూప్స్ మీకు కనిచేసి మీరు కాచి కాపాడండి మీ కృపలో భద్రపచ్చుకొని బలపరచండి వైరస్ నుంచి వ్యాక్సిన్ మీరు కాపాడని ప్రవ మంచి ఆరోగ్యం పద్దకు బిడుగా డ్యూటీలో ప్రభులు రాకపోకలు మీ తోడు మీ ప్రొటెక్షన్ మీ కాపులు అనుగ్రించండి మీ కంచేసి మీరు కాచి కాపాడండి చంద్రశేఖర అన్నం ప్రవ అన్నం ముట్టని మంచి ఆరోగ్యం దయచేని ప్రవ ఇంకా ప్రభావ మీ జ్ఞానం తింకా నింపండి ఇస్తూ ఇంకా అనేక మంది విషయాలు గొప్ప దేవానికి వందాలు వేసాయి అగ్ని కంచి వేయని అయినా మీ కృపలో భద్రపచ్చుకోవడం ప్రాధిస్తాను అయినా దుష్ట శక్తులు విజృంభిస్తున్న దురాత్మను గర్ధించిన ఓ దేవ ఇస్తు ప్రభావ మీరు మీరు మీరు మీరు మీరు ండి అన్న చుట్టూ అగ్ని కంచేయడం ప్రభావ పిల్లల చుట్టూ ప్రభావాస్టర్ చుట్టూ అగ్ని కంచేసి దూతలు పెట్టండి మీ ప్రొటెక్షన్ దయచండి మీ కాబలాన్ని గురించి మంచి ఆరోగ్యం దయచేయం ప్రవా నాయన ఇసు ప్ర పాప యూఎస్ ఉంటుంది కాబట్టి బిడ్డ చుట్టూ మీకు కంచే నైనా దుష్టి మీరు కాపాడండి నూతనంగా అభిషేకించి మీకు ఒకరి గొప్ప సాక్షిగా నిలబెట్టుకోండి మంచి ఆరోగ్యం దయచేయం ప్రవా బాబు చుట్టూ మీ కనిచేసి మీరు కాచి కాపాడండి అన్న బంధువులు ప్రభావ అన్న దమ్ములు ఇంకా ఎంత మంది రక్షణ సత్యంలో లేరు నాదేవో మీరు సాయపడి ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ మీకు కనిచేసి మీరు కాపాడండి కళ్యాణ్ సిస్టర్ ఫ్యామిలీగా మీరు జ్ఞాపకం చేసుకొని బలపచ్చండి స్వస్థపచ్చేందుకని వందల ప్రభావం బంధువులు వాళ్ళందరూ కూడా సత్యంలో రావాలా ఓ ప్రవణత మీ ఆకులు ప్రభావాలందరూ సిద్ధపడి ఉండాలని సాయపడి అనేకలు సిద్ధపరచాలా నూతనంగా అభిషేకించి మీరు వాడుకోండి నా దేవ నా ప్రభావ మీరు ఆకుడు బహు తొరుగుందిస్తే ప్రభావ భయంకరమైన శ్రమల కాలంలో మేము తోనిగా ప్రభావ ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా మెల్కేసే ఒక మేము ముందుకు పోయి బిడలుగా తయారు చేయండి ఓ దేవు అన్నిటిని తాళాలన్నిటిని భరించాలా ప్రభావ మీ ప్రేమ కలిగి మేము జీవించాలని సాయపండి మా హృదయ పరిస్థితి మీకు తెలుసు ప్రవణత అండి ఉదయ అంతరంగంలో జరిగిన దేవుడు ప్రభావ తండ్రి వేసు ప్రభా ప్రతి దశలో మీకు అంగీకారం ఉండాలా ప్రభావ మీకు విధేత చూపిస్తూ ప్రభావం వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేయలేకనే నూతన అభిషేకం దయచండి నిర్మలమైన ఉదుకంతో మేము స్నానం చేయబడవాలి మీ వాక్యంతో ప్రతి ప్రతి దిన మేము శుద్ధీకరింపబడాలా సంపూర్ణ సాగి ముందుకు పోవాలా ప్రతి దశలో ప్రభావ ఆరిత్మలందరూ నడిపించండి గొప్ప దైవానికి వందాలేసేయ ఇంకా ఎంతో మంది ప్రభావ ప్రియు వైరస్ వారిని పడిన కుటుంబాలందరినీ స్వస్థపరచండి ప్రతి ఒక్కరు విడుదల కల్పించి మీకొకరు గొప్ప సాక్షలు పెట్టుకోండి చక్రతి పేరు ముట్టండి ప్రభావ మంచి ఆరోగ్యం దాన్ని నూతనంగా అభిషేకించి మీ సేవలో బలంగా వాడుకొని వాళ్ళ తాకని బలపచ్చండి స్వస్థపచ్చండి గర్భఫల మీరు ఇచ్చే బహుమానం వేసు మీరు స్వస్థపచ్చే గొప్ప దేవుడు వేసే ప్రభావ ఆ బహుమాన బిడ్డలకు అనుగ్రహించి గొప్ప సేవకులు మీరు తయారు చేయండి నా దే వాళ్ళ ఫాదర్ను తాక రక్షణ మార్గం దాడి వాళ్ళ చిందాన్ని కూడా తాకని వైరస్ నుంచి విడిపించండి ఆ కుటుంబం చుట్టూ మీకు కన్ చేసి మీరు కాచి మీకు మీ కృపలో భద్రపరచుకోండి ఎంతమందితో ప్రభావ తను వేసు ప్రభావ తను మొదటిలో వాక్యంలో ఉన్నారు వాళ్ళంతా తిరిగి ప్రభా మీ సన్నిధి రావాలా అందరూ ప్రవ ఏకతాడిగా ప్రవ మీ వాక్యంలో బలపడాల వేసే ప్రవా రాను దినాల్లో బహు విశేషమైన స్వార్థ ప్రకటించాలా ప్రతి రీతిగా అభిషేకించి ఆత్మ ఫలాలతో ఆత్మవరాలతో నింపని కృపవరాల చేత నింపని ప్రవ మరి విశేషంగా ప్రవచర్మ అందరికి అనుగ్రించండి గొప్పది ఆత్మఫలాలు మీ అభివృద్ధి పొందాలేసే ప్రభావ మీ ప్రేమను మీద ధరించుకోవాలా మీ మనసు మీద నింపుకోవాలి పొందుకొని మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేసి మీరు ఆ కురుకులు అందరూ సిద్ధపరచుకోమని త్వరలో రానున్న ఏసు క్రీస్తు పరిశుద్ధ తండ్రి ఆ ప్రేమగల మా పర్లోక తండ్రి పరిశుద్రం జవా వేసా నాయన రక్షక మేమందరం కూడుకొని ప్రే చేయడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలు వేసాయారు ప్రభ నాయన రక్షక ఎంతో మంది ఈ రోజైతే ఈ రోజుని చూడడానికి లేరు ప్రభ మేమైతే గొప్పవారం కాదు ప్రభ కానీ కేవలం మీ కృప వలనే మేము సజీవులుగా నిలిచి ఉన్నాం ఎస్ఆర్ నాయన రక్షక మేము ఓర్పుతో నేర్పుతో ముందుకు కొనసాగు అనుగ్రహించండి సార్ ప్రభా పేదవారి గురించి అనాథుల గురించి నిరాశ్రయల గురించి విధవరాళ్ళ గురించి ప్రే చేస్తున్నాం ఈ కావాల్సిన హెల్ప్ అనుగ్రహించండి సార్ ఎవరైతే వెల్లఫ్ ఉన్నారో వారు పేదవారికి సహాయం చేసే మంచి గుణాన్ని వారికి అనుగ్రహించండి సార్ బ్రహ్మా నాయన రక్షక ఎస్ఆ నాయన రక్షక మా ఇబ్బందులలో కష్టాలలో మీరే తోడిగా ఉన్నారేసాయా మీరు కోవిడ్ నుండి హీలింగ్ అనుగ్రహిస్తున్నందుకు వందనాలు వేసాయా ఎవరెవరైతే వైరస్ తో సఫర్ అవుతున్నారో వారికి కూడా హీలింగ్ అనుగ్రహించండి సార్ బ్రదర్ ఉనే సింహస్ కుటుంబానికి హీలింగ్ ని బట్టి వందనాలు వేసాయా రక్షక ఉనే సింహస్ బ్రదర్ కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ఇంకా సేవాలు మంచిగా వాడబడడానికి అనుగ్రహించండి సార్ ఈ ప్రేయర్ లో పాల్గొన్న వారికి అందరికీ దీవెనలను వండేసాయా ప్రభా నాయన రక్షక అలాగే రుతుక్క గురించి రాజన్న గురించి కిషోర్ బ్రదర్ గురించి మేము ప్రార్థిస్తుండగా వాళ్ళలో కొద్దిగా పాజిటివ్ రెస్పాన్స్ ఉండేసే అది కేవలం మీ కృపా మీ మెరకి వేసే మీ ముగ్గురు కూడా ప్రభా మీ తిరిగి మీ సాక్షులుగా నిలబెట్టుకోండేసా ప్రభా నాయన రక్షక మా నీట్స్ అన్ని ందుకు వంద త్వరలోనే ఈ వ్యాక్సిన్ అంతటిని ఈ వైరస్ అంతటినీ నిర్మూలిస్తారని మాకు శాంతిని అనుగ్రహిస్తారని ఈ కొద్ది నపంలు క్రీస్ చేసినాం బేట పాపని దుర్యంగా ఆచరకులు ఆలోచన కడతా నీకెళ్ళక్కలేని వందయ్రభాత అది మేవా ఇంతకాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకెళ్ళక్కలేను వందలయ ప్రభాతం సూత్రముల ప్రభాతండి మధ్యవా ఇప్పటి వరకు బ్రతికున్న ప్రతి ఒక్క బిడ్డని ఒక సజీవ లోకలకు పెట్టుకున్నందుకు నీక లెక్కలేను వందనాలయ ప్రభా ప్రభాతండి సూత్రం సూత్రం ప్రభాతండి రోజుకి ఎంతో మంది వేలలో లక్షల్లో చనిపోతున్నారు తర్ మధ్యవాభా ఆ కుటుంబాల జ్ఞాపకం చేసుకుంటారు వాళ్ళ దుఃఖాన్ని తీసివేస్తే అని దేవాభ తరీ సూత్రములు ప్రభా తర మా దేవా ప్రభ నీ గ్రూప్ లో ఉండి ని ప్రార్థిస్తున్నామంటే నీ కృపదయ్యత మమ్మల్ని నీ యొక్క సజీవల పెట్టుకొని మమ్మల్ని నీ యొక్క సేవకు వాడపరుచుకుంటున్నావు తర నీ కళ్ళెక్కలేని వంద్రభ వేలాది వేల మంది ఎంతో మందిని పాప జీవితంలో జీవిస్తున్నావు తర వాళ్ళను మార్చండి తరు మా దేవ దైవ జనువులను పంపించండి తరు మా దేవ నుంచి శాతాన్ని తొలగించండి తరు సూత్రములు ప్రభాతరి మధ్యవ వైరస్ బారిలో పడే ఎంత మంది అయితే బాధపడుతున్నారో వాళ్ళందరినీ తాకిముట్స్ వస్తపరచండితారి సూత్రములు ప్రభ నీకంటూ సాధ్యం లేని ఏది లేదు ప్రభా నీకు సమస్తము సాధ్యం తర్మ ప్రభ తాకిముటి స్వస్తపరచండితారు మధ్యవ కేబీపీ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటారు మదేవ్ ప్రతి క్షణం ఇతరుల గురించి ప్రార్థించే వారి ఉండాలి తర్ మే ఏ క్షణం ని చేయి విరి పడుతున్నారు మదేవ మమ్మల్ని నువ్వు మర్చిన నువ్వు మమ్మల్ని మరవనన్న అవుతారు మధ్య మమ్మల్ని మరగనన్న అవుతారు మా అదే విధిగా ఇప్పుడు మమ్మల్ని నడిపిస్తున్నావుతారు మా దేవప్రభ ఈ గ్రూప్ లున్న ప్రతి ఒక్క బిడ్డ ఇతరులకు నీ ఒక్క చెప్పి అనేకులు గురించి తెలుసుకొని మారు మనసు పొందాలి ఎంతో మంది దేశంలో మూఢనమ్మకాలతో విగ్రహాలను పూజిస్తున్న తరు ఆ బిడ్డలను క్షమించండి తరు సూత్రములు ప్రభా మన దేవాప్రభ తిండి లేక ఇల్లు లేక ఎంతో మంది రోడ్ల మీద ఉంటున్నారు తర్వాత ఆ బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ఎవరూ లేని వారికి తల్లి తండ్రి అన్నిను పోతానవుతారు ఆ బిడ్డని ఒక రెక్కల కింద బరదపరుచుకొని కాచి కాపాడండి తరి సూత్రములు ప్రభా తండ్రి మా దేవాప్రభ ఎంతో మంది వ్యభిచారం స్త్రీలు చనిపోతున్నారు తరు ఎన్నో ఇన్సిడెంట్స్ తోటి ఎంతో మంది వేలాది వేల మంచిగా అనిపోతున్నారు వ్య విచారంతో మంది పాప జీవితంలో జీవిస్తున్నారు అలాంటి వాళ్ళని నువ్వే కాచి కాపాడండి వాళ్ళలో ఉన్న సాధాన్ని తొలగించండి తర్వాత నీకు సాధ్యం ఏది లేదు ప్రభాతం ఆ పాపంతో ఈ లోకం పాప జీవితంలో జీవిస్తున్నారు క్షమించండి తది ఆ పాప జీవితం నుంచి వాళ్ళని తొలగించండి నీ వైపు వాళ్ళని మళ్ళించండి తర్వాత సోదరములు ప్రభాతాన్ని అలా ఉన్న వాళ్ళందరినీ నువ్వే వైపు మళ్ళించండి వాళ్ళని ఒక రెక్కల కింద భర్తపరుచుకోండి తర్వాత ప్రభా తర్ అనే కూడా ఎంతో మంది చనిపోతున్నారు తర్ మా దేవా చూసుకొని కాచి కాపాడండి తరు మా దేవ ఈ రోజు విన్న వాక్యం బక్ర ప్రకారం మా మన కింద పరచండి మా దేవా ప్రభా ఏసునామాలు అడిగి పెట్టిన ఏసు క్రీస్తునామాలు అడిగి పెట్టినా అంటారు ఆమె స్తోత్రం ప్రభా నైనా ఎస్ఎ మహాప్రభ నీ పాదంలోకి వేళ స్తోత్రాలు దేవాయసప్రభ మధ్యాహ్న సమయంలో దేవాయస్మ బ్రహ్మం నీ బట్టి స్తోత్ర మహప్రభ నీకే మహిమ గణత ప్రభావం చెలాల మా ఈ రోజు చూడకుండా ఎంతో మరణించారు దేవకామనంలో సజీలకు దేవాయస్మ ప్రభా ఇంతవరకు నీకు కృపచేత మనం జీవించిన దాన్ని బట్టి నీకు ఎవరన్నా స్తోత్రాలు దేవాయస్యమా ప్రభ ప్రతి ఒక్క దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్క విషయంలో మాతో టండి దేవాయస్మ ప్రభావం మనం కాచు కాపాడు ప్రతి ఒక్క డ్రైవింగ్ లో దేవాయస్మ ఇంతవరకు దేవాయస్మ ప్రభావ కాచు కాపాడు మనం సజీలకలో స్తోత్ర మా కేవీపీఎం గ్రూప్ లో ప్రతి ఒక్క బిడ్డను దేవాయశవం మా పేరు పేరును మా ప్రభా వాళ్ళ తలంపులు వాళ్ళ క్రియలు దేవాయశ్రయం ప్రతి ఒక్కటి నీకు దేవాస్య ప్రేమ పూర్వకంగా ఉండటం సాయం చేయండి మీరే తోడనే బట్టి వందలా స్తోత్రాలు దేవాసప్రభ ప్రతొక బిడ్డ దేవా నీ తట్టు తిరిటకు సాయం చేయండి దేవాస్ మా ప్రభా ఈరోజు చూస్తే దేవాయస్ మా ప్రభావ ఎంతో మంది మరణించారు దేవాకాని దేవాయస్ మా ప్రభా వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి మా ప్రభా వారి రోజున వినండి మా ప్రభా దేవాయస్వ వారిని తట్టు తిరగల మా ప్రభావ ప్రతొక బిడ్డను పట్టుకోండి మా ప్రభా దేవాయస్ మా ప్రభా ప్రత దాని చేత దేవా పీడింపబడుతున్న కూడా పట్టుకోండి మా మీరే సాయం చేయండి నీ కార్డు మేయటకు సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ దేవాయశ్వరం పట్టుబడి ఉన్నారు మా వారి వారి నుంచి విడుదల దయచేయండి మా ప్రభు ప్రతి ఒక్కరు దుష్టకారం నుంచి ఏ స్నామాలో విడుదల పొందాలో మా ప్రభ ప్రతి నీ తట్టు తిరిగే బిడ్డలుగా ఉంటాక సాయం చేయండి మా ప్రభా దేవాయస్మ ప్రభా ప్రతి ఒక్కరికి సువార్త చాటి బిడ్డలుగా ఉంటుంది సాయం చేయండి దేవాయస్మ తోడైన దాన్ని వందన స్తోత్రాలు దేవా దావాస్ మరో లాక్డౌన్ వల్ల ఎంతో మందికి ఆహారం లేదు మా ప్రభా ఆహారం దయచేయండి మా ప్రభావ వాళ్ళకి ఇల్లు ఫుడ్ ప్రతి ఒక్కటి ఇవ్వండి మా ప్రభావ ఆల్ఫర్నేజ్ పీపుల్ కి దస్ మరో సాయం చేసి బిడ్డలు దయాచేయండి మా ప్రభావ నీకు మెండి దీవులను కుమనించండి దేవ ప్రతి ఒక్క బిడ్డకు దా దీడిపి గ్రోత్ ప్రతి ఒక్క డాక్టరు నర్సు దభా జిహెచ్ఎంసీ పోలీస్ వాళ్ళ ఎంతవైనా దేవా వైరస్ వల్ల ఎంతవైనా వారి కుటుంబాలకు దయచేయండి మా ప్రభావా వారి ఇంకా మంచి యథార్థంగా జాబ్ చేయటానికి సాయం చేయండి మా ప్రభావా నీతికరమైన సేవ చేయటం సాయం చేయండి మా ప్రభావాడిన దీవునను కుమరించండి మా ప్రభావా ప్రతి ఒక్క బిడ్డకు దేవాయస్ మా ప్రభావా ఇంకా దేవాయస్ మా ప్రభావ ని మజుభా పాడిస్తుంది మా ప్రభావా ప్రతి ఒక్క చికటి శక్తి నుంచి దేవ ఇంకా నీ బిడ్డ దేవాయస్మ ప్రతి ఒక్క సరస్వతంలోకి వచ్చి దేవాయస్మా ప్రభావ నీకు వాక్యం బోధించకు సాయం చేయండి మా ప్రభావ ఎంతో మందిని రక్షించారు మా ప్రభావ ఇంకా దేవాయస్మా ప్రభావ అలు ఇంకా సేవ చేయటకు సాయం చేయండి మా శక్తిని జ్ఞానం దయచేయండి మా ప్రభా బిడ్డకు ఇంకా మా ప్రభా దేవాయస్మ చంద్రశేఖరణ గురించి కూడా ప్రాణిస్తున్నాను మా ప్రభావ నీకు మనమాలన్నీ చెప్తుండే కానీ ఒక జ్ఞానాన్ని అనుగ్రహించండి మా ఇంకా అద్భుత రీతిగా ప్రతి ఒక్కటి దేవాయస్మ ప్రతి ఒక్కటి దేవాయస్మాప్రభ ప్రతి ఒక్క దర్శనం ఇచ్చిన దాన్ని బట్టి నీకే స్తోత్రం మా ప్రభా ఇంకా చేయించిన మీరే సాయం చేయండి ప్రోత్సహించి దేవ ఆయస్మాప్రభ ఇంకా ముందు నడుపుతున్న విధానాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా మేము కూడా దేవాయస్మాప్రభ ప్రతి ఒక్కరికి సువార్థ చాట సాయం చేయండి మీరే తోడైనడు మా ప్రభా ఈ ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరును దీవించి అవసరిస్తారని త్వరగా రాబోతునేసి క్రీస్ పేట వేడుకొని చున్నాం తండ్రి అమేన్ పరిషుడా ప్రేమ తండ్రి గొప్ప రాజ్య గొప్ప ప్రభా పాండి ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినందుకు నీకు తండ్రి ప్రభా మరి లాక్డౌన్ లో లాక్డౌన్ లో కాపాడుతూ వస్తున్నందుకు నీకు తండ్రి ప్రభా అదేవిధంగా పొద్దున్న నుంచి కాపాడినందుకు నీకు వంద తండ్రి ప్రభా మరి నేను ప్రభా నేను ప్రభా మాకు ఇబ్బందులు లేకుండా చూసినందుకు నీకు తండ్రి ప్రభ మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వంద నెల తండ్రి ప్రభా మరి దినదినం మేము ప్రార్థన చేస్తుండ ఎదుగుతుండగా ప్రభా నీ కృపల్లో మమ్మల్ని బలపరిచినందుకు నీకు వంద నెల తండ్రి ప్రభా నేనే ప్రభ అదేవిధంగా ఎంతో మంది నేనేసే ప్రభా వైరస్ వల్ల చనిపోతున్నారు తండ్రి ప్రభా కుటుంబాల శాంతిని సమాధానం తెచ్చింది ప్రభా ఒక ఛాన్స్ ఇవ్వమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అవును ప్రభా పాపంతో పుట్టిన్నాం తండ్రి ప్రభ మా ఉ తండ్రి నాయన మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా మరి నా కలవర్సు నుంచి నీ ప్రేమ చూపించిన తండ్రి ప్రభా అదే ప్రేమ మేము ఇతరులకు చూపించడానికి మాకు మార్గం చూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా దాని తర్వాత నాయన వేసే ఈ ఫంగస్లన్నీ నైన్ వేసే ప్రభావ ఒకరి దానికి రోగాలు వస్తాయని చెప్తున్నావు చూపించారు తండ్రి ప్రభా మాకు ముందే నైనేసే ప్రభా జాగ్రత్త పడుతూ నేను వేసే ప్రభా ప్రతి ఒక్కరికి వాళ్ళకు కూడా నీ సువర్ తొందపడాలి తండ్రి ప్రభా ఏ ఆత్మ నశింపకు నయనెసే ప్రభా మరి ఒక్కరు కూడా చనిపోదు ప్రభా నీ నామం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ప్రభావ అదేవిధంగా ప్రభా నీ పేరు తెలియని ఎన్నో ఎంతో మంది ప్రజలు ఉన్నారు తండ్రి ప్రభా వాళ్ళకి నీ సువార్థ చెప్పాలా తండ్రి ప్రభా నైనేసే ప్రభా మాకు సాయం దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళకు నేనేసా నీ శిష్యులుగా చేయటంకు మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా మేమన్నీ నేర్చుకుంటున్నాం తండ్రి ప్రభా ప్రతిదినం బలపడుతున్నాం తండ్రి ప్రభా ప్రాక్టీస్ చేస్తున్నాం తండ్రి ప్రభా నైస ప్రభా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న తండ్రి ప్రభా అదేవిధంగా నేను ప్రాక్టీస్ చేస్తున్నా ప్రాక్టీస్ చేసిన అవసరం తండ్రి ప్రభా ప్రాక్టీస్ లేని ఏది రాదు తండ్రి నేనేసే ప్రభా దాన్ని కూడా నాకు మాకు ఇంట్రెస్ట్ దయచేమని కోరుకుంటున్నాం ప్రభా మరి విని అట్లా వెళ్ళిపోకుండా అయినా ప్రభా మేము కాకుండా ప్రభాను స్పెషల్ గా పెట్టినందుకు నీకు వందన తండ్రి ప్రభా ఈ యొక్క వాక్యాలు ఎంటున్నా అంటే మాకు ధన్యత తండ్రి ప్రభా ఎవరికి లేదు తండ్రి నేనే సార్ ఎన్నో ప్రార్థనలు ఆగిపోయిన తండ్రి ప్రభా లాక్డౌన్ లోనైనా ప్రభా అదేవిధంగా ప్రభావ ప్రార్థనలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి తండ్రి ప్రభా నాలుగు రోజులు ప్లస్ జరుగుతున్నాయి తండ్రి ప్రభా దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలుస్తుంది ప్రభా ఏ ఆటంక రాకుండా మనం కాపాడుతున్నందుకు నీకు వందన తండ్రి ప్రభా అదేవిధంగా నేనే సార్ రైతుల కోసం ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన తండ్రి ప్రభా వాళ్ళు పంట పంటలు పండించే పట్టి కోసం నాకు ప్రార్థన చేస్తాం తండ్రి ప్రభా నకి విత్తనాల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఎవరు అమ్మదు తండ్రి ఏ రైతు మోసపోకూడదు తండ్రి ప్రభా వాళ్ళ ఫైనాన్స్ విషయంలో కూడా ప్రార్థన చేస్తాం తండ్రి ప్రభా అప్పులు చేసి పంటలు పండిస్తున్నారు తండ్రి ప్రభా గవర్నమెంట్ కూడా వాళ్ళకు రుణమాఫీ ఇవ్వాలి తండ్రి ప్రభా ఇంకా కొంచెం ఉన్నది తండ్రి నిర్ణయ సభ ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ చేయలేదండి ప్రభా మీరే వాళ్ళకి సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా వాళ్ళకి కన్నీళ్ళు మున్నీళ్ళు పెట్టుకుంటున్నాం తండ్రి ప్రభా నిర్ణయసేప్రభ గత ఆరు గత ఆరున సిక్స్ మంత్స్ నుంచి నేను ఫార్మర్ స్ట్రైక్ చేస్తున్నాగా ప్రభా గవర్నమెంట్ అసలే పట్టించుకోలేదు తండ్రి ప్రభా వాళ్ళకి సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నేను వాళ్ళకు కూడా నీ సువార్థ అందబడాలి నీ తట్టు తిరగాల తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు నీ నామం తెలుసుకోవాలా తండ్రి ప్రభా నామం తెలుసుకుని ప్రభ నిజమైన దేవుడు అని మీరు అని మీ సువార్థులకు రావాల తండీ ప్రభా ఎందుకంటే లోకం పాపంతో కూడి ఉన్న తండ్రి ప్రభా కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అవును మాకు ముఖ్యంగా నేనేసే ప్రభా ఇండియాలో థర్డ్ ఫేజ్ కోసం ప్రాధాన్యత చేస్తున్నాం తండ్రి ప్రభా చిన్న పిల్లల ప్రభావం కాకుండా నేను సాయం కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నైన్ఎస్ఏ ప్రభా ఎందుకంటే నైన్ఎస్ఏ ప్రభా ఇ ఒక మంచి ప్రభా ఇవన్నీ కష్టాలు నైనా ప్రభా ఎక్స్పీరియన్స్ అయ్యటకు ఇచ్చినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా కష్టాల నుంచి నేను ఎసే ప్రభా నేర్చుకునేటకు మంచి అవకాశాలు ఇచ్చినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా లేకుంటే నేనే మానవుడు తిరుగుతూ త్రాగుతూ నేను సుఖంగా జీవిస్తాడు తండ్రి ప్రభా వాళ్ళకి తెలియాలి ఏందో ప్రభాని నేనేసే ప్రభా మీరే పెట్టిరు కాబట్టి నాయన ఎస్సే నేను బుద్ధి తండ్రి ప్రభా క్షమించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మీ కోపం చల్లార్చుకోండి ఏసీయా నీకు వందనాలి తండ్రి ప్రభా ఏసీ తీసి అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు తండ్రి ప్రభా రోడ్ల మీద చేయాలని నేను ప్రభా సముద్రంలో పడేస్తున్న రివర్స్ లో పడేస్తున్నారు నాయన ప్రభ ఎక్కడకంటే అక్కడ పడేస్తున్నారు తండ్రి ప్రభ శవాలని నయనసే ప్రభా అలాంటి జరగకుండా సాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం తండ్రి ప్రభా ఒకటి చనిపోతే నలుగురు వెళ్ళలేని పరిస్థితి ఉన్నారు తండ్రి ప్రభా ప్రపంచంలో నేనే ప్రభా మమ్మల్ని క్షమించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరికొన్ని ఉన్న ప్రభా చంద్రశేఖర కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభ మంచి ఆరోగ్యం దయించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మాకు వాక్యాలు ధన్యత ఇచ్చినందుకు నీకు అందినాలి తండ్రి ప్రభా నేనేసే ప్రభా మరి మేము మాకు ఎంతో ధన్యత ఉన్నది ప్రభా వాక్యాలు వింటున్నా బలపడుతున్నాం తండ్రి ప్రభా మాకు సాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నేను సిస్టర్ ని ప్రభా కుటుంబ ముత్యం ను దీవించి కోరుకుంటున్నాం తండ్రి పిల్లల్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా ఎటువంటి ఆటంకం రాకుండా సాయం దంచామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా బంధుమిత్రుల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీరు సాయం దహించండి అదేవిధంగా కేబీపీఎం గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఇటీవల్ల మరణించినా వాళ్ళ కుటుంబాల శాంతి సంవాదం తెచ్చుడు ప్రభా కరోనా వైరస్ ఎవరితో బాధపడుతున్నారో వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఏసుక్రీస్తు నమ్మలో స్వస్థత రావాల తండ్రి ప్రభా అవును తండ్రి ప్రభా ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ స్వస్థత రావాల తండీ ప్రభా అదే మాకు కోరుకుంటున్నాం తండ్రి నేను వేసే ప్రభా ఏసే అదేవిధంగా ప్రభా ఎంతో మంది బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ కి ఫంగస్ ఇన్ఫెక్ట్ అయ్యారో వాళ్ళ కుటుంబాల కోసం ప్రాధాన్యం చేస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాలకు దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి ఒకసారి ప్రాధ ఇవన్నీ ప్రాధాన్ అంశాలు మీ కాడ తెస్తున్నాం తండ్రి ప్రభా నేసో పిటిషన్ వేస్తున్నాం తండ్రి ప్రభా మీరు తెలుసుకుని తండ్రి నాయన ప్రతి ఒక్కరు బాధలు ఉన్నారు ప్రభా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా నేనే ఇబ్బందిగా ఉన్నారు తండ్రి ప్రభా తీసివేసేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అన్ని మీ చేయికి అప్పగిస్తాం పేరట వేడుకుంటున్నాం తండ్రి అమ్మేన్ చక్రవతి గారు ప్రార్థన చేయండి హలో గొప్పను కొంతస్తుందండి పాలన చేసేవా విడుదల నేర్చండి గుప్పని కొందేస్తుందండి లేకపోతే ఒక వ్యాక్యాలు తీసుకోవాలి విడుదల బతపరుచుకోవాలా నెక్స్ట్ పరిచాలా మీరు సహాయం నేర్చండి ఇదైతే తెగులు వాళ్ళు ఇంతకు నశించిపోతున్నారు ఇష్టవాళ్ళందరి రక్షణ నేర్చండి ఎంతమంది కుటుంబాలు వచ్చని పని వాళ్ళకి ఓదాప్ మీద ఇచ్చండి వాళ్ళకి ధైర్యం చేయండి ఆశ్రస్ తెచ్చండి ఎక్కడ ట్రీట్మెంట్ ఎంతో లేదు ఎక్కడ డబ్బులు వసూలు చేస్తారు హాస్పిటల్లో వాళ్ళందరికీ మిత్రుడుగా ఉండి జ్ఞానం వేయండి తెలుగు ముఖ్యంగా ఏదో లీడర్స్ జ్ఞానం వేచండి న్యాయంగా పరిపాలించాలా మీరే సాయం వేచండి గొప్ప కొంత ఈ తెగుల నుంచి గొప్ప రక్షించుకొని వీళ్ళు లేచండి ఇసుకోవా నశించారు పత్తి కొన్ని ఆశ్రయించండి దేవుని ఎత్తండి పడిపోయిన ప్రతి ఒక్క సేవలు ఇవ్వాలా సత్యం గ్రహించాలా దాన్ని అనేక సీతపరి చాలా మీరే సాయంత్రం చేయండి గొప్ప దీన్ని కొందా చేస్తుంది కోస ప్రతి ఒసించండి ఇంకా రాబోయే తెగులను చేసిపోయి ప్రజలను మీరు రక్షించుకోండి ముఖ్యంగా ఏదైనా నమ్మి బిడ్డల్ని ఈ సన్నిధిలో ఈ తెగుల కోసం మొరపెట్టాలా కన్నీ ప్రాడనం చేయాలా ఉపవాస ప్రాణం చేయాలా వేసుకోవాలి మీరే సాయం చేసి గొప్ప దీన్ని కొందా చేస్తుందని లేకపోతే అటు తెప్పించుకోమని పర్సన్ మన ప్రభు క్రీస్తుక కృప సమాధానం మనకందరికీ సదాకాలంతో అయిండను గాక మేన్ అనాడు <laughs> <laughs> <laughs>